మూలంతో సహా దుఃఖము శోకము పోయినాయి సన్యాసంలో మిగిలిన వాటిలో పోవు పై పైన మాత్రమే ఉపశమనం కలుగుతుంది సన్యాసం సేకరిస్తే దుఃఖము శోకము మూలంతో సహా తొలగిపోయింది ఎందువల్ల సత్స్వరూపమే సన్యాసం ఇప్పుడు నాలుగు అడుగులు పక్కకి వెయ్యాల్సిన అవసరం రాలా నేను జ్ఞానస్వరూపుడు నేను చైతన్య స్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు అనే నాలుగు లక్షణాలు సత్స్వరూపంలో నిలకడ పొందినయి ఈ సత్స్వరూపంలో నిలకడ పొందడమే సన్యాసం ఉన్నదంతా బ్రహ్మమే అన్న ఒక్క నిర్ణయంలో మిగిలిపోయాడుగా ఇది సన్యాసం అంటే సరే సరిపోయిందా అన్నా వీడికి చెప్పారు నాయనా నీకు మొదట ఏం చెప్పావు పరుడెవ్వడు పరాత్పరుడవ్వడు నీ క్వెస్ట్ దేంతో మొదలు పెట్టావు నీ ఇంక్వైరీ దేంతో మొదలు పెట్టావు పరుడెవ్వడు పరాత్పరుడెవ్వడు అని ఇంద్రియాల దగ్గర మొదలుపెట్టావు ఇంద్రియాలకి పరం ఏమిటి మనస్సు మనస్సుకు పరం బుద్ధి బుద్ధికి పరం ఆత్మ ఆత్మకు పరం బ్రహ్మం బ్రహ్మ మనకు పరబ్రహ్మ పరబ్రహ్మమునకు పరమేమిటి పరాత్మరం కైవల్యం మోక్ష సన్యాసం ఇది సరి అయినటువంటి నడక అని సన్యాసం సమ్య జ్ఞాసం శోకము దుఃఖము శాశ్వతంగా మూలంతో సహా ఎవరికైతే పోయినయో జ్ఞాన ప్రభావం చేత జ్ఞానానల ప్రభావం చేత గట్టిగా చెప్తే జ్ఞానానల జ్ఞానాగ్నిలో శోకము దుఃఖము పూర్తిగా పోయినయి శాశ్వతంగా పోయినయి పరుడెవ్వాడు నిర్ణయం అయిపోతుంది కదా పరాత్పరుడెవ్వాడు వాడు నిర్ణయం అయిపోతాడు బ్రహ్మనిష్ట బ్రహ్మ మానవుడికి అత్యంత ఆవశ్యకములు అని చెప్పడానికి కారణం శాశ్వత దుఃఖరాహిత్యం శాశ్వత శోకరాహిత్యం తీరితే దుఃఖం తీరకపోతే శోకం మానవుడు తగాదయ్యప్పుడు ఇంటే తీరిందంటావా ఇంకా కావాలనే దుఃఖం మిగిలిపోతుంది తీరలేదంటావా అసలే ఎత్తుకుంటూనే శోకం లేస్తూనేవాడికి ఏడిపోయేవాడికి నిద్ర పోయేటప్పుడు ఏడిపోయేవాడికి లేస్తూ కూడా ఏడిపోయేవాడికి శోకమే కాబట్టి జాగ్రత్తగా జీవితంలో సాధనల నువ్వేమేమి సాధించావు అంటే శాశ్వత దుఃఖరాహిత్యం శాశ్వత శోక రాహిత్యం జ్ఞానం యొక్క ప్రథమ ప్రయోజనం స్వరూప జ్ఞానం యొక్క ప్రథమ ప్రయోజనం ఏమిటయ్యా శాశ్వత దుఃఖరాహిత్యం శాశ్వత శోకరాహిత్యం చదు కోరిక తీరినచో తద్వారా జనించు అనుభూతి పదే పదే అనుభవించమని ప్రేరేపించును అదే ఇంకా కావాలి తీరకపోయిన చోటు హృదయంలో అసంతృప్తి నిలిచిపో లేస్తూనే అసంతృప్తి వాడికి పడుకున్న అసంతృప్తి లేచిన అసంతృప్తి కలగన్న అసంతృప్తి తిన్న అసంతృప్తి చేసిన అసంతృప్తి చెయ్యకపోయిన అసంతృప్తి అతృప్తకర వాడి గొడవ అంతా వాడిని వాడు ఆత్మస్వరూపుడుగా భావించడు అతృప్తి దినదినము పరగడుపి అంటారు పెద్దలు దినదినము పరగడిపేంటేంటి రోజు పదహారు రకాలు భక్ష్య భోజ్య చోక్ష లేచ్యాలన్నీ లోపలికి వేసేస్తూ ఉంటాడు కాని అదేమంటుంది ఇంకా ఏదో రాలేదు కదా నా లోపలికి అంటాడు ఈ దినదినము పరగడిపే అతృప్తికరస్య లక్షణం అనమాట మంచిది కాదు నిత్యతృప్తుడై ఉండాలి జ్ఞాని మనలోని కోరికలు సదా సఫలమవునని భావించుట అసం అసంజము వస్తు ప్రపంచము నిరంతరము పరిణామశీలమై ఉన్నందున అట్టి వస్తువులతో మనం ఏర్పరుచుకుని వాంఛలు సదా నెరవేరము అంతే కదా అది మనకు తెలిసిపోతూనే ఉందిగా చిన్నప్పుడు ఎప్పుడో నీకు ఒకటో క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చింది కదా అని చెప్పి స్కూల్ ఫస్ట్ అని ఓ బ్యాడ్జీ ఇచ్చారు అనుకోండి ఇప్పుడు ఆ స్కూల్ ఫస్ట్ బ్యాడ్జీని వాడికి వందేళ్ళు వచ్చే వరకు కాపాడాలనుకున్నాడు అనుకోండి సాధ్యం అయ్యే ఎంతో కష్టపడి పాపం ఒకటో క్లాస్ లో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నాడు వాడి స్కూల్ ఫస్ట్ అని ఒక బ్యాడ్జీ కూడా ఇచ్చారు ప్రశంసించారు అది అప్పుడు అవసరమా కాదా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పిల్లవాడికి ఆ ఐదేళ్ల పిల్లవాడికి అది అవసరమా వందేళ్ల పిల్లవాడికి ఈ స్కూల్ ఫస్ట్ బ్యాడ్జీ ఒకటో క్లాస్లో పొందిన బ్యాడ్జీ ఎక్కడ ఉందని వెతికాడు ఏమైందప్పుడు సమంజసమా అసమంజసమా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పారబోసాడు అవి అడిగాడు నా స్కూల్ ఫస్ట్ బ్యాడ్జీ ఎక్కడికి పోయి అడిగారు మనవాడు ముని మనవాడు నీ స్కూల్ ఫస్ట్ ఎప్పుడు వచ్చింది అయ్యాన్ని నాకు ఒకటో క్లాస్ లో వచ్చిందన్నాడు వందేళ్ళ ఆయన నా బ్యాగ్ ఎక్కడ పెట్టారు చెప్పండి అని అడిగాడు అనుకోండి ఏమైపోయిందయ్యా నీ ఒకటో క్లాస్ స్కూల్ ఫస్ట్